తథాశాస్త్రం ఉపక్రమోపసంహారయో ఇంకా పైన రోగిగా ఓకే తప్పి సంసారీ బ్రహ్మను ఆత్మానేవా వేదిక కల్పేత ఇప్పుడు ఇక్కడ మీరు ఏమని కల్పిస్తారు సంసారి వేరు బ్రహ్మ వేరు ఏమండే కాబట్టి బ్రహ్మ శబ్దానికి అర్థం బ్రహ్మ కాబోయేవాడనే తప్ప బ్రహ్మనే మాత్రం కాదు సంసారీ జీవహా అని అర్థం చెప్పినట్టు అవుతుంది బ్రహ్మశబ్దానికి సంసారీ జీవహా అని అర్థం చెప్పినట్టు అవుతుంది సంసారీ జీవుడు తనను తెలుసుకోలేను ఆత్మానమే వా అక్కడ ఆత్మ ఏమిటి తాను సంసారినని తెలుసుకున్నాడు సంసారీ జీవుడు తాను సంసారినని తెలుసుకున్నాడు తెలుసుకునే తద్వారా ఏమయ్యాడు సర్వాత్మ భావాన్ని పొందాడు సంసారీ జీవుడు తాను సంసారణం తెలుసుకుని సర్వాత్మభావాన్ని అలా పొందుతాడు కాబట్టి నీ ఉపాసన పద్ధతిలో కూడా సర్వాత్మభావం అనే ఫలము సిద్ధించలే సిద్ధించదు ఫలం సిద్ధించాలి కదా అది సిద్ధించదు అంటే ఏమైనట్టు ఇష్ట అర్థస్య బాధనం అంటే నీవేమి నిరూపించదలుచుకున్నావో ఆ విషయము నిరూపించబడకుండగా అలాగే మిగిలిపోతుంది ప్రయోజనమేమి సిద్ధించదు బ్రహ్మకంఠ వేరుగానున్న సంసారయు దీవుడు తనను మాత్రమే తెలుసుకున్నాను అనే అర్థములు కల్పించినతో శుచి చేయబోరే ఉపదేశము పాడగును పైగా ఉపక్రమ ఉపసంహారములు పరస్పర విరుద్ధములుగాను శాస్త్రములో లేని అసమంజసము నిష్కర్షను కల్పించినట్లు అవును కాబట్టి మీరు మీరు ఏదైతే సర్వాత్మభావాన్ని మీరు సంపాదించదలుచుకున్నారో అది లభించదు ఎందుకంటే వీడు తనని సంసార యోగ జీవుడని తెలుసుకున్నాడు సంసార యోగ ఎప్పుడో భవిష్యత్తులో బ్రహ్మవుతాడు తప్ప ఇప్పుడు కాదు కాబట్టి సర్వమభవత్ అనే స్టార్ట్ అని అని వాడు ప్రయోజనము ఫెయిల్ అయిపోయింది తర్వాత ఇంకా దోషం ఏమిటంటే ఉపక్రమ ఉపసంహారాలు ఎలా ఉన్నాయి పరమాత్మ ప్రవేశించాడు అని ఉపక్రమం అంటే జీవ రూపంగా పరమాత్మయే ఉన్నాడని అర్థం ఉపసంహారం దగ్గరికి వచ్చేప్పటికీ జీవుడు వేరు బ్రహ్మ వేరు అని మీరు చెప్పినట్లయితే ఉపక్రమ ఉపసంహారాలకి విరోధాన్ని కల్పించినట్లు ఉపసంహారం దగ్గరికి వచ్చేప్పటికీ బ్రహ్మ వేరు ఉపక్రమంలో బ్రహ్మయే ప్రవేశించినాడు కాబట్టి జీవబ్రహ్మల ఐక్యము అని ఈ విధంగా చాలా అసమంజసముగా శాస్త్రీయమైన ప్రక్రియను మీరు చెడగొట్టినట్లు అవును ఇంకా వ్యపదేశానుపపత్తే బ్రహ్మశబ్దానికి కాబోయే బ్రహ్మ ప్రస్తుతానికి సంసారీ అయిన జీవుడే కాలంలో బ్రహ్మ అవుతాడు అని మీరు అలా దీన్ని భేదాభేదవాదం అవుతారు ప్రస్తుతానికి భేదమే మోక్షం వచ్చాక భేదం అంటే భేదవాన్ని పెట్టుకున్నట్టయి అభేదాన్ని పెట్టుకున్నట్టే అంటే ఈ కాలంలో భేదం మరో కాలంలో అభేదం దేశాన్ని బట్టి ఈ దేశంలో భేదము మరో దేశంలో అభేదం అంటే భూలోకంలో భేదము వైకుంఠంలో అభేదం ఏదో అలాగే వైకుంఠానికి వెళ్ళేప్పటికి వీడు వీడికి కూడా నాలుగు చేతులు వస్తాయి ఏదో నాలుగు చేతులు ఉండడము అదేదో దైవత్వానికి చిహ్నం అన్నట్టుగా వాడితో సరి నాలుగు చేతులు ఉంటే ఏమైనట్టి ఇప్పుడు వీడికి దైవత్వ అనుభవానికి రావాలి కానీ నాలుగు చేతులు వచ్చేస్తే సరిపడుతుందా అలా చెప్తాను ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి ఇంకెవరికి నాలుగు చేతులు లేవు కదా ఇక్కడ చీర వైకుంఠం వెళ్ళేప్పటికీ వీడికి కూడా ఇంకో రెండు ఎక్స్ట్రా చేతులు మోలుస్త కాబట్టి వీడు కూడా జతులు బుద్ధుడైపోతారు ఇలా చెప్పి జనాలని ఏదో మార్గం పటిస్తూ ఉంటాం చెప్పి అలాగా బ్రహ్మ శబ్దానికి సంసారీయుడు జీవుడు అని అర్థం చెప్పి వాడు ఏం తెలుసుకున్నాడు తనని తెలుసుకోలేను అని చెప్పారు విద్యార్థి తెలుసుకోవడం ఇప్పుడు ఆ విద్యకు మీరు ఏం పేరు పెడతారు బ్రహ్మ విద్యని పేరు పెడతారా సంసార విద్యని పేరు పెడతారా సంసార విద్యని పేరు పెడతారు కానీ బ్రాహ్మణం పేరేమిటి బ్రహ్మ విద్య బ్రాహ్మణము వ్యపదేశం అంటే పేరు ఆ పేరు కూడా చెడి వాళ్ళు అవుతారు ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గప్పలాల వాసన అన్నట్టుగా తయారవుతుంది వేరుకి బ్రహ్మ విద్య కానీ దాంట్లో వీడు విద్యగా తెలుసుకోవడం వీరు తెలుసుకున్నది ఏమిటంటే తాను సంసారిని అని తెలుసుకున్నాడు ఎదిచ ఆత్మానమే వాటి సంసారి కల్పేత తెలుసుకున్నవాడు సంసారి వాడు తననే తెలుసుకున్నాడు అని మీరు లేనిపోని అర్థాన్ని కల్పించి పెట్టినట్లయితే బ్రహ్మవిద్య ఇది వ్యపదేశో సత్ బ్రహ్మవిద్య అనే పేరు ఉండేటిది కాదు మరి ఏముండేటిది ఆత్మానమే వాత్ సంసారి వేద్యత్వోపత్తే మీరు చెప్పేదేవి తనను తెలుసుకున్నను తెలుసుకున్నవాడేవడు సంసారీ జీవ కాబట్టి వాడు తనను తెలుసుకున్నాడు వాడు సంసారి కాబట్టి ఆ సంసారీయే తెలియబడ్డాడవుతోంది సంసారీయే తెలియబడుతున్నాడు కనుక అది సంసారి విద్య అనాలి తప్ప బ్రహ్మ విద్య అనకూడదు జీవ విద్యను సంసారి విద్యను పేరు పెట్టుకోవాలి బ్రహ్మ విద్య పేరు మాత్రం కాదు పేరు పెట్టుకుంటే ఏమవుతుంది పేర్లు పెట్టుకోవచ్చు ఏవో పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కొంతమంది సన్యాసం పుచ్చుకునే ముందు గురువు గారితో చర్చ చేసి ఏ పేరు ఇవ్వాలో ఆయనకి చెప్పి ఆయన ఒప్పుకుంటేనే సన్యాసం తీసుకుంటారు తీసుకోండి సన్యాస నియమాల్లో ఎలా ఉంటుందంటే అప్పటికి ఆయనకు ఏ పేరు చూస్తే ఆ పేరు ఇస్తారు ఆయన ఆయన గుదిరిపెట్టేయారు మీరు మళ్ళీ దాంట్లో మీ ఎజెండా యూ షుడ్ నాట్ పుష్ పార్ విల్ బి నేమ్ ఆయన పుల్లన్నా అన్నటువంటి నేను పుల్లన్నాను అది మన సన్యాసం అంటే అది దాంట్లో మళ్ళీ మీ స్వంత కపిత్వం పెట్టకూడదు కానీ కొంతమంది ఏంటి గురువుగారు గురిస్తే ఆయన ఏదో పిచ్చి ఏదో ఇస్తాడేమో అంటే పేరు ఎలా ఉండాలంటే అట్రాక్టివ్గా ఉండాలి అలా కాకుండా అట్రాక్షన్ లేని ఏదో సంక్షేమ పన్నీ నేను ఏదో ఇస్తాడేమోనో అని వీళ్ళు బెండబెట్టుకుని ముందు గురువు గురువుగారు మీరే పేరు ఇద్దామనుకుంటున్నారు అంటే నీకు ఎందుకు వెళ్ళి నీ వెళ్ళి ఖైత్ర గాయత్రీ జపం చేయడం మానేసి అంటే గాయత్రీ జపం చేయాలి సన్యాసానికి అది మానేసి పేరు గురించి ఆలోచిస్తాను పో అని గురువు గారు అన్నారనుకోండి కాదు నేను మీరు చర్చిస్తేనే నేను సన్యాసం తీసుకుంటాను సరే ఏమంటావు అయితేనో నేను ఇంకా ఆలోచించలేదు అప్పటికప్పుడు ఇస్తాను ఆలోచించలేదు కాదు నాకు ఈ పేరు కావాలి సరే అయితే వేడు మరి మరి వాడు ముందు నుంచి కూర్చున్నాడు పిల్లలతోటి ఇప్పుడు వాడిని కాదని ఏమంటాను సరే కానీ మరి మర్చిపోతా సరే ఒక రాసిస్తే వరికి పోకుండా అప్పుడు ఆ టైం ఆ పేరు కూడా అది పద్ధతి కాదు గురువుగారు అప్పటికప్పుడు తోచి పేరిస్తారు అలా ఉండాలి కాబట్టి దీనికి బ్రహ్మ అనే పేరు తగి ఉండేది కాదు ఆ సంసార విద్యను ఏదో పెట్టాల్సి కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం ఏంటి బ్రహ్మనే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ భవిష్యత్తులో ఏమిట ఓకే ఏం లేదు మళ్ళీ పూర్వపక్షం ఆత్మా ఇది ఏది తుహు అన్యదు అది అంటే ఇప్పుడు తెలుసుకోలేను అవేత్త అంటే తెలుసుకోలేను దేనిని తెలుసుకోలేను ఆత్మను తెలుసుకోలేను ఆత్మానం ఏం ఉంది కదండి ఆత్మను తెలుసుకోను ఆత్మ అంటే తాను కాదండి ఆత్మ అంటే తాను కాదు మరి ఏమిటంటే ఆత్మ అంటే ఏదో ఉంది తనకంటే భిన్నమైంది దాన్ని తెలుసుకున్నాను అని అర్థం వీళ్ళు ఏ అర్థమైనా చెప్తారు ఒక ఆయన చెప్పాడు ఆత్మ అంటే విష్ణు అని అర్థం చెప్పాడు అంటే చూడండి ఆత్మ అని విష్ణు అని ఏదో విశ్వసేన అంటే లేకపోతే ఏదో రమాపతి అంటే విష్ణు అనే అర్థం ఉంది తప్ప ఆత్మ అంటే విష్ణువు అని అర్థం లేదు ఆత్మయే విష్ణువు అంటే నేను నేను మీ పక్షం మిమ్మల్ని నేను చేయకొడతా అదే అది వేరే సంగతి ఆత్మ అనే పదానికి విష్ణు అర్థం లేదు ఒక ఆయన తగిలేడు నాకు నా ప్రారంభానికి నాకు ఇలా తగులుతూ ఉంటాడు అనంతమంటే ఆనందం అంటాడు అనంతమంటే ఆనందం కాదయ్యా అనంతము అంటే అనంతము లేదనేది అర్థం నువ్వు నువ్వేమంటావు అనంత శబ్దానికి ట్రాన్స్లే పర్యాయపదం ఆనందం అంటావా కాదు అనంతమగుతా వలననే ఆనందము అది నేను ఒప్పుకుంటా అలా కాదు అనంతం అంటేనే ఆనందం నో అనంతం అంటే ఆనందం కాదు మరి అయితే అనంతం అంటే నువ్వు చెప్పు అనంతమంటే నువ్వు మొనగారు మొదలు పెట్టావు కదా చెప్పడానికి చెప్పు నేను నన్ను క్షమించండి మీరు లిమిట్ లెస్ బికాస్ ఇట్ ఈస్ లిమిట్ లెస్ ఇట్ ఈజ్ లెస్ డోంట్ చేంజ్ ది సబ్జెక్ట్ దట్ ఈజ్ వాట్ ఐ సెట్ నువ్వు చెప్పక ముందే నేను చెప్పాను ఆ మాట కమ్ లైక్ If you have started with a translation, stay with that. I could not convince the gentleman. He said, I am, namaskar, if you knew that and the other they should be, namaskar. And the trick thing in the audience would remind us that our living eyes are really going with us tomorrow. The conscientious masters are the same. Every person is outside of the distance చెప్పి ఆయన ఒకంత కన్ఫ్యూషన్ మాస్టరు సో వీళ్ళ వేదాలతో ఎలా ఉంటుంది ఆత్మ అయితే వేధితు అన్య ఆత్మ అంటే అది ఏదో ఉంది ఆత్మనిశబ్దానికి అమరణ ఘంటూలో పదర్థాలు పన్నెండు అర్థాలు ఉన్నాయి ఏదో అనుకుంటున్నాడు పట్టుకొచ్చి ఇక్కడ తెలుసుకున్నవాడు దేనిని తెలుసుకున్నాడు ఆత్మానమే వా అంటే తనను తానే తెలుసుకున్నాడని కాదు ఆత్మను తెలుసు అంటే తాను సంసారి కానీ ఆత్మ సంసారి కానక్కర్లేదు కదా ఆత్మ అంటే మీరు కాదు ఇంకేదో అదో పూర్వపక్షం చూడండి ఆ పూర్వపక్షం ఎలా వచ్చేదాన్ని కాబట్టి ఇప్పుడు తనను తాను తెలుసుకునను తాను సంసారి కాబట్టి సంసారిని తెలుసుకునను అని ఇందాక మీరు సమస్య పరిష్కారం చూడండి ఇప్పుడు ఇక్కడ సంసారిని తెలుసుకోవడం కాదు ఆత్మను తెలుసుకోవడం ఆత్మంటే చూడం తానైతే కాదు ఆత్మ ఈ ఈ సిద్ధాంతం ఉంది ద్వైతవాదులు ఆత్మశబ్దానికి వేరు వేరు అర్థాలు చెప్పారు ఎందుకంటే అలాంటి వాక్యాలు ఉంటాయి స యశ్చాయం పురుషే యశ్చ వాదిత్యే స ఏకహ ఆది లేదు అక్కడ ఆత్మశబ్దం లేదు తత్వమసి అయితదా ఆత్మ ఇదకము సర్వం స ఆత్మ అని అలా ఉంటుంది అక్కడ ఆత్మ అంటే ఇదంతా సర్వము ఆత్మలనే అర్థంలో వస్తుంది అక్కడ అక్కడ ఆత్మ అంటే విష్ణు అంటాడు విష్ణువు అనే ఒక సెన్స్ లో అంటే నేను నేను జయ ఆ సెన్స్ ఉండవు ఆత్మ అంటే తాను అనే సెన్స్ సర్వాత్మ భావము అలా ఉండవు తాను వేరే విష్ణువు వేరే అక్కడ సర్వము ఆత్మ అన్నాడు కాబట్టి అక్కడ ఆత్మశుద్ధానికి విష్ణు అనే ఆత్మ అని అలాగే దాన్ని మార్చేయటం ఆ రకంగా తర్వాత కాలంలో చేశారు వీళ్ళకి ఉప్పొందించింది ఈయననేమో అని కృష్ణు వీళ్ళ పూర్వపక్షాలు అనే వచ్చిన పూర్వపక్షాలు అప్పుడు ఆత్మ అనేది వేధితు అన్యత్ ఇది తెలుసుకునేవాడి కంటే ఇతరమైనది ఏదో ఉన్నది ఇది చే ఆత్మనగా తెలుసుకునేవాడి కంటే భిన్నమైన మరి యొక్క తత్వము అన్యతను నపూసుకొనిగా ఉందిగా అన్యహాన్ లేదుగా అన్యతనుంది కదా అన్యతను తత్వము పెట్టుకోవాల్సి వచ్చింది మరి తత్వము అన్యత్ తత్వం అని సూచితే చెప్పబడుతోంది అన్నతో అది సరికాదు దాని మీద ఆయన చెప్తున్నారు అహం బ్రహ్మాస్మి ఇది విశేషణ చూడండి ఆత్మను తెలుసుకోలేను ఏమని తెలుసుకోలేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోలేను ఇప్పుడు ఆత్మ ఏదవుతుంది అహం అవుతుందండి తెలియలేదు మీకు అది అంతే కదా ఆత్మను తెలుసుకోలేను నేను బ్రహ్మను అని ఆత్మను తెలుసుకున్నాను అప్పుడు ఆత్మ ఏదవుతుంది నేను అవుతుంది అహం అవుతుంది అన్యే సత్ అయ విశేష్యేత నీతి సపోజ్ ఆత్మను తెలుసుకోలేను ఆత్మ తాను కాదనుకోను ఆత్మ తాను కాదనుకోను అప్పుడు ఏమనాల్సి ఉంటుంది ఆత్మా బ్రహ్మ ఇది ఆత్మను తెలుసుకోను అప్పుడు ఆత్మకు విశేషంగా అయం ఆత్మ అయం వేయాల్సి ఉంటుంది ఆత్మ తీసేయండి ఆత్మను తెలుసుకోలేను ఏమని తెలుసుకోలేను అయం బ్రహ్మ ఇది తెలుసుకోను అయం బ్రహ్మ అస్థి ఇది తెలుసుకున్నాను ఈ ఆత్మనేది బ్రహ్మయే ఉన్నది అని తెలుసుకున్నాను ఆత్మ తాను కాదు తనకంటే భిన్నమైనది అది అది బ్రహ్మయ్య ఉన్నది కదా అప్పుడు ఏమని ఉండాలి వాక్యం ఆత్మానమే వాడాలి అర్థమైందండి అంతేగాని అహం బ్రహ్మాస్మీతి అని ఉండకూడదు అయం బ్రహ్మాస్థితి అని ఉండాలి ఓకే కానీ అలా లేదు నాకు అహమస్మీతి అయమస్తి అని ఉండాలండి అహమస్మి అని ఉండకూడదు ఆత్మ మనకంటే భిన్నమైతే అహమస్మీతి విశేషణాత్ ఆత్మానమే వాది అవధారణాత్ ఇక్కడొకటి విశేషణం అంటే ఆ తెలుసుకునబడినది అహమస్మి అని విశేషం చేశారు పర్టికులరైజ్ చేసి చెప్పారు తర్వాత తనను మాత్రమే తెలుసుకున్నాను ఆత్మాను ఏవ అని అవధారణం చేసి చెప్పారు ఈ రెండింటిని బట్టి ఏమైనా నిశ్చయం అవుతోందంటే ఆత్మైవ బ్రహ్మగమ్యతే తానే బ్రహ్మ అని తెలుసుకో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది మనిషి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలని అనుకోవడం చాలా యోగ్యమైన సంకల్పం అది అయితే సంకల్పం యోగ్యంగా ఉంటే సరిపడదు కదండి ఇంటెంట్ బాగుంటే ఓన్లీ ఫస్ట్ స్టెప్ అది అప్రోచ్ కూడా బాగుండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది మంచి సంకల్పం మరి కొంచెం ఎక్సర్సైజ్ చేయొద్దు ఎక్కడికక్కడ ఏది పడితే తిరగస్తూ లిఫ్ట్లోనూ అక్కడ పైకి చెల్లికి వెళ్ళిపోతూ కారుల్లో కూర్చొని ఆఖరికి వీలు చేరు ఎక్కాల్సిన పరిస్థితి వస్తున్నాయి మీరు మనమే నిర్మాణం చేస్తూ వీలు నడవలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి విని వీలు చేరులో కూర్చోబెట్టాల్సి చక్కగా ఎప్పుడూ నడుస్తూ ఉన్నారనుకోండి వీలు చేరు ఎక్కర్లా ఏదో ఇంకా ఆఖరి స్టేజ్లో చూడవచ్చు కాబట్టి మీరు చేసే పని ఉపదేశానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అనే ఇంటెంట్ బాగుంటే సరిపడదు అప్రోచ్ కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని ఇంటెంట్ ఉంటే రాలదు అప్రోచ్ కూడా ఉండాలి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని ఇంటెంట్ ఉన్నది మంచిది ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉంటాడు ఏ రూపంగా ఉంటాడని ప్రాపర్ అప్రోచ్ ఉండాలి ప్రాపర్ అప్రోచ్ లేకుండా ఈశ్వరుణ్ణి అన్యంగా భేదబుద్ధితో చేసుకుంటే ఏమో ఉపయోగపడేది కాదు దాని వలన వీళ్ళు సంసారిగానే మిగిలిపోతాడు తర్వాత ఈ అహం బ్రహ్మాస్మి అనేది చాలా ప్రాక్టికల్ అది చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను ఏం చేస్తారంటే ఏదో భవిష్యత్తులో ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారము వస్తుంది ఎప్పుడు వస్తుంది గురువు గారు అనుగ్రహించినప్పుడు వస్తుందని ఒకటి అంటాడు ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు వస్తుందని ఇంకొకటి అంటాడు నిన్ను నువ్వు అనుగ్రహించినప్పుడు వస్తుంది అని వాడు అనుకోడు అది పెద్ద సమస్య నిన్ను నువ్వు అనుగ్రహించకపోతే ఈశ్వరుడు అనుగ్రహించడము వర్కౌట్ కాదు గురువు అనుగ్రహము వర్కౌట్ కాదు ఈ వైద్యం చేసేప్పుడు కొంతమంది డాక్టర్లు ఎస్పెషల్లీ టెర్మినాలజిసీజెస్ లో వాళ్ళు ఏమైనా చెప్తారంటే ఏమన్నా మీకు బతకాలనే తీవ్రమైన ఇచ్చే ఉన్నప్పుడు మాత్రమే నేను ఇచ్చే ముందు కనుక వస్తుందండి మీకు బతకాలనే ఇచ్చలేకపోతే నా మందు కూడా పనిచేయదని చెప్తారు మీరు ఎప్పుడైనా విన్నారా అటువంటిది ఆ విధంగా మీకు గురువు గారి అనుగ్రహం చేతను ఆ గురువు అనుగ్రహించినప్పుడు వస్తుందంటే దాని అర్థం ఏంటంటే యూఆర్ నాట్ రెడీ ఫర్ ఇంటి యూఆర్ నాట్ విల్లింగ్ ఫర్ ఇంటి అని అర్థం గురువు మీదకి స్కేప్ కోట్ లేకపోతే ఈశ్వరుడు అన్నారు వ్యాకరణం బాగా చదవడండి అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే వస్తుందిలేండి అన్నీ అర్థం ఏంటి వాడు చదవడనమాట కాబట్టి వేషాలు వేయద్దు రోజు ఊషి కదే నిన్ను నువ్వు అనుగ్రహించుకో అలాగే ఇప్పుడు వాడు భయపడుతున్నాడు అనుకోండి నేను ఎందుకు రా భయపడతాం హనుమంతుడు హనుమంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు నిన్ను నువ్వు అనుగ్రహిస్తేనే హనుమంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి హనుమంతుడు అనుగ్రహిస్తాడు గురువు అనుగ్రహిస్తాడు లేకపోతే తాయిత్ అనుగ్రహిస్తుంది లేకపోతే మెడలో వేసుకున్న లాకెట్లో పెట్టుకున్నది ఏదో అనుగ్రహిస్తుంది అది అనుగ్రహించడం కాదు నిన్ను నీవు అనుగ్రహించుకోవడానికి సిద్ధపడుతున్నావా ఎస్ దెన్ యూ ఆల్రెడీ యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అది అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మాండేమిటి ఫియర్లెస్ డిజైర్స్ నేను అడ్డబెట్టుకుంటాను మూడు సంసారలే ఐ యుల్లింగ్ టు గివ్ అప్ ఎస్ దెన్ యూ ఆర్ ఆల్రెడీ బ్రహ్మ డిజైర్లెస్నెస్ ఇస్ బ్రహ్మ So, you have to work on yourself, and dis, you have to discover yourself. Once you discover yourself, you have already discovered Brahman. That is a practical message. A message is a little bit different. If you look at the Nāmarūpātmaka, you can see the Nāmarūpātmaka, you can see the Nāmarūpātmaka, you can see the Nāmarūpātmaka, you can see the Nāmarūpātmaka, నువ్వు నీ తెలుగుతేటలు మరి అలా ఉన్నాయి దాన్ని తెలివితేటలు అన్నావాలో నాకు అర్థం కాదు నామరూపాలు సత్యం కాదని తెలుసుకోలేకపోతే వెన్ విల్ హీ నోట్ విలు నాట్ వర్క్ కాబట్టి అహమశ్రీ అని విశేషణం విశేరు కనుక ఆత్మానమేవా వేయత్తు అని చెప్పారు నువ్వు ఈశ్వరునికి ఈశ్వరమేవావేత్తని చెప్పలేదు ఆత్మానమేవావేత్తు అని చెప్తున్నారు నిన్ను నీవు నిన్ను మాత్రమే నువ్వు మన దేవుణ్ణి తెలుసు దేవుడిని నువ్వు తెలుసుకోకర్లేదు కదా నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్లు అయిపోయినది నువ్వు దేవుడి గురించి ఏవై ఏవేవైతే అనుకుంటున్నావో అవన్నీ నీ ఎందుకు ట్రై ట్రై టు లుకెట్ యువర్ సర్ అండ్ కమ్అట్ ఆఫ్ దిస్ సే ఆఫ్ జ్యువాలిటీ అని అహం బ్రహ్మాస్తం చాలా గొప్ప ఉపదేశం ఆత్మా బ్రహ్మ ఇది తాచ సతీ ఉపన్న ఆత్మను తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మే తెలుసుకున్నాడు కాబట్టి ఆత్మయే బ్రహ్మ అభేదం అన్నప్పుడు మాత్రమే దీనికి బ్రహ్మ విద్య అనే పేరు చెల్లుబాటు అవుతుంది ఆ పేరు ఉంది ఆ మంత్రంలోనే ఉంది పేరు బ్రహ్మ పేరు చెల్లుబాటు లేకపోతే ఏమవుతున్నది సంసారి విద్యాహి వీడు తెలు తనను తెలుసుకున్నాడు తాను సంసారి అంటే అప్పుడు ఏమవుతున్నది సంసారి విద్య సోహం అనే శృతి చెప్తే ఒక పండితుడు దాసోహం అన్నాడు సోహం అంటే బ్రహ్మ విద్య దాసోహం అంటే దాస విద్య ఉంది అయితే దాస అనేది కూడా అదేదో ఒక కిరీటం లాగా పెట్టుకుని తిరిగితే వాటి ఏమి ఉద్ధరిస్తారు అదే తోడో శరం త్వర ఇప్పుడు కిరీటం పెట్టుకున్నప్పుడు బంగారం కిరీటం పెట్టుకోవాలి కానీ చిరిగిపోయిన చేతని కిరీటంగా పెట్టుకున్నాడంటే వాడిని ఏమన్నారు సిగ్గు చేటు పాత చేత ఇలా ఇలా పెట్టి తాడు కట్టి మెట్టుకుంటావు కిరీటం పెట్టుకుంటే బంగారం కిరీటం పెట్టుకోవాలి అయితే ఏమి ఏది ఉండు అలాగే బ్రహ్మ విద్య అని సంసార విజయాన్ని పెట్టుకోవడం కాదు కదా అది దాసాన్ని పెట్టుకోవడం నేను దాసుని అది అది ఏమైనా క్వాలిఫికేషన్ నాది నేను దాసు అంటే నేను దాసు అనడానికి శరణి రామదాస్ అని పెట్టుకున్నారు స్వామిని పెట్టుకుంటారు నన్ను అడిగితే నేను రామస్వామినే దాసన దాసని పెట్టుకోదా ఆయన ఎవరో భద్రాద్రి నాకు స్టోరీలు మీరు చెప్పద్దు ఆయన ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళ అమ్మగారు ఏదో పెట్టుకుంటారు ఆయన పెట్టు పేరు ఎవరు లేదు వాళ్ళు పెట్టుకోవడం ఏదో సెంటిమెంట్తో ఏదో పెట్టుకుంటారు విఆర్ నాట్ క్వశ్చనింగ్ కాబట్టి పేరు కూడా తగ్గట్టుగా పెట్టుకోవాలి మంచి పేరు పెట్టుకోవాలి అయోగ్యుడు పేరు పెట్టుకోకూడదు అయోగ్యుడు ఆ భాగ్యుడు ఎలా ఎందుకు చక్కగా మంచి అనంతుడు అని పెట్టుకోవచ్చు అలా పూర్ణమైన పేరు పెట్టుకోవాలి న్రహ్మత్వా బ్రహ్మత్వే ఏకస్ ఉపపన్నే పరమార్థత ప్రకాశ వివభానో విరుద్ధత్వా ఇప్పుడు వీడు సంసారి భవిష్యత్తులో బ్రహ్మవుతాడు అంటే వీడికే సంసారత్వము అంటే అబ్రహ్మత్వము వీడికే బ్రహ్మత్వము అలా ఉండవండి సూర్యుడికి పొగలు వెలుగు రాత్రి చీకటి అన్నట్టు ఉండేది సూర్యుడికి మనకి కాదు సరే సరే సూర్యుడికి పొగలు వెలుగు రాత్రి ఉండవు ఉంటే వెలుగే ఉంటుంది ఇంకా చేయటం అలాగే వీడికి బ్రహ్మత్వమే ఉంటుంది ఇంకా అబ్రహ్మత్వం ఉండదు పరమార్థంగా కాదండి మాకు అజ్ఞానం చేత అలా అజ్ఞానం చేత అలా అనిపిస్తుంది నువ్వు చేసుకోవాలి అజ్ఞానం చేత నేను పరి పరిచ్ఛుడుగా భావిస్తున్నాను ఫాయ్ ఒకసారి ఒకసారి అజ్ఞానాన్ని ఎక్నాలజీ చేస్తే వాడు కృతార్థుడు అవుతాడు వాడు ముందుకు అడుగు వేస్తాడు అజ్ఞానం చేత సంసారాలుగా అనిపిస్తోందండి ఎప్పటికైనా మన స్వరూపాన్ని తెలుసుకోవాలి అన్నాడంటే అట్లీస్ట్ వీ హ్యాస్ ది రైట్ ఇమిటెడ్ అప్రోచ్ లేదు ఎప్పటికైనా అంటున్నాడంటే అప్రోచ్ లేదు వస్తుందిఫుల్లీ వెల్ కమ్ అసలు వీళ్ళు నేను రాసు ఫిక్స్ విడిచి కూర్చున్న వాళ్ళు మీరు ఏమో ధరిస్తారు నేను పాట విన్నా డూబునే వాళ్ళంకో బహుత్సారి డూబునే వాళ్ళంకో మరి బచాయా ఓ స్వయం డూబునా చాహతా హైసుకో కైసే బచావు అంటూ పాట అది నా మాటల్లో చెప్పారు మునిగిపోతు అని ఈశ్వరుడు అంటాడు ఆ గజంలో దేవుడు అంటాడు ఏమని మునిగిపోతున్న వాళ్ళని నేను చాలా మందిని ఉద్ధరించాను కానీ తాను ఉద్ధరింపబడడానికి ఇష్టపడకుండా మునిగిపోతానన్న వాడిని నేనేముధరిస్తాను అని ఈశ్వరుడు అంటాడు ఆ రకంగా నేను దాసుని అదే నేను నిన్ను కౌగులించుకుంటాను రాదా అని ఈశ్వరుడి జీవుణ్ణి పిలుస్తూ లేదు నేను దాసుని గుమ్మం వైపు నిలబడతానసరైతే అక్కడే అది ఇక భేదాభేదవాద నిరాకరణము అంటే ఒకే జీవుని ఎందు లేకపోతే ఒకే తత్వమునందు బ్రహ్మత్వము అబ్రహ్మత్వము రెండు ఒండు అరి విరుద్ధము లేదా ఉభయత్వే బ్రహ్మ విద్యా ఇది నిశ్చితోప్త ఇప్పుడు వీడియందు బ్రహ్మత్వము ఉంది అబ్రహ్మత్వము ఉంది అంటే ఇప్పుడు అబ్రహ్మ భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అంటే రెండూ ఉందనుకోండి అప్పుడు వీడు తెలుసుకున్నది తనను తాన్నే తెలుసుకుంటాడు కాబట్టి తన ఎందుకు బ్రహ్మత్వము అబ్రహ్మత్వము రెండూ ఉంటే దాన్ని బ్రహ్మా బ్రహ్మ విద్య అనాల్సి ఉంటుంది కనుక కానీ బ్రహ్మ విద్య అనడానికి వీళ్ళు లేదు తదా బ్రహ్మ విద్య సంసార విద్యా కాబట్టి ఆ విద్య ఒక బ్రహ్మ విద్య అవుతుంది సాధించావు రెండు అంతేకాని ఒకటే అవ్వ ఇప్పుడు ఈ ట్రైన్స్ ఉంటాయి విజయవాడ దాకా అది రెండు ట్రైన్లు విజయవాడ నుంచి అది రెండు ముక్కల ఈ ముక్కడిపోతుంది ఆ ముక్కడిపోతుంది విజయవాడ దాకా రెండు ట్రైన్లు దాని మీద అలా పెడతాడు అది మనుగూదు అని పెడతాడు ఈ గోదావరి ఎక్స్ప్రెస్ కి పెడతాడు మనుగూదు అంటే ఆ డోర్నకల్ అది భద్రాచలం ఎక్స్ప్రెస్ ప్లస్ గోదావరి ఎక్స్ప్రెస్ అలా తీసుకోండి దాని పేరు అయితే మణుగూరు ఎక్స్ప్రెస్ ప్లస్ గోదావరి డోర్న కళ్ళులో ఇది విడిపోతుంది అది విడిపోవాలి అలాగే అంటే పేరు ఏదైనా పెట్టుకోవాలి బ్రహ్మ విద్యా సంసారి విద్యా అని పెట్టుకోవాలి ప్రస్తుతానికి సంసారి విద్య భవిష్యత్తు బ్రహ్మ విద్య నస్తున అర్ధచరతీయత్వం కల్పించం తత్వజ్ఞాన వివక్షా అంటే మనిషి ఆయా సందర్భాలలో పరస్పర విరుద్ధములైనటువంటి స్టేటస్లు కలిగి ఉంటాడు ఒకప్పుడు దుఃఖి ఇంకొకప్పుడు సుఖి ఒకప్పుడు ధని ఇంకొకప్పుడు నిర్ధరుడు అలా ఉండొచ్చు కానీ తత్వజ్ఞాన వివక్షాయా ఇక్కడ శృతి మనిషి యొక్క తత్వమును తెలిపే తత్వము యొక్క జ్ఞానమును చెప్పే ప్రయత్నం చేసుకోండి ఈ స్వరూపం యోగ ప్రయత్నం చేసుకోండి లేదండి పొద్దున్న అది ఏడు ముఖం పెట్టుకున్నాను సాయంకాలం బాగానే ఉత్సాహంగా ఉన్నాను ఇలాగ ఈ చోటు కూడా ఉంటాను నేను అది ఆ సందర్భం లేదు అది అలాంటి వస్తువు ఉంటాయి కానీ నీ స్వరూపం ఏమిటి స్వరూపాన్ని చెప్పేప్పుడు అది అర్ధజీయత్వాన్ని కల్పించి చెప్పడం తగ్గదు అర్ధజీయత్వం అంటే మీరు విన్నారో రెండు రకాలుగా చెప్తారు కుట్యాహ అర్ధం పాకాయా అర్థం ప్రసవాయ అర్థం అనాలి అర్థం అనకూడదు తాకి పొట్టలో ఒత్తు ఉండదు పుస్తకంలో కూడా ఎలా ఉందో చూసుకున్నారా మీరు అర్థాన్ని ఒత్తులే పొట్టలో చుక్కలేదు మిగతా చోట్ల ఆ పొట్టలో చుక్క కనపడుతుందా ఉన్నది అర్థ అనిప అంటే మరి ఆ చుక్కకి అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి మీరు ప్రింట్లో ఆ చుక్కను మిస్ అయ్యారంటే ఎటువంటి పోతుంది సో ఈ కుక్కుటి అంటే కోడిపెట్ట ఈ కోడి అర్థం పాకాయా అర్థం ప్రసవాయ సగం వంటకి కూరకి సగం ప్రసవానికి అంటే ముందు అది ఒక అర్ధజరతీయ న్యాయం రెండో అయం పురుష అర్ధం యువా అర్ధం వృద్ధ అంటే ఈ మనిషి సగం పురుషు సగం యువకుడు సగం వృద్ధుడు అలా దాన్ని అర్ధజరతీయన్యాయం జరతి అంటే అది వృద్ధత్వం ఇలాగా అలా తుదరత్వం దాన్ని అర్ధజరతీయ న్యాయం అంట ఈ అర్ధజరతీయత్వం వీళ్ళు ఇప్పుడు సంసారి భవిష్యత్తులో బ్రహ్మ సగం సంసారి సగం బ్రహ్మ అని చెప్పినట్టయి అలాంటి అర్ధజరతీయత్వము తత్వాన్ని చెప్పేప్పుడు చెప్పకూడదు శృతి అలా చెప్పకూడదు శృతి స్పష్టంగా చెప్పాలి తత్వజ్ఞాన వివక్షాయం ఓకే శ్రోతు సంశయోహిత్యాత్ అలా చెప్పారనుకోండి వినేవాడికి ఎలా ఉంటుంది సంశయం ఉంటుంది కాబట్టి నాకు వీసా ఇచ్చారా లేదా అని అడిగారనుకోండి సగం వీసా ఇచ్చామండి సగం వీసా ఇవ్వలేదు వాడు ఏమనుకోండి కాబట్టి క్లియర్గా చెప్పాలి యూ కెనాట్ స్టే వీసా ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ వెల్ యాజ్ డినైడ్ అని అలా చెప్తే విడివాడికి అర్థం కాదు ఇంతకీ ఇప్పుడు నాకు విస వచ్చినట్ట రానట్ట అనే సంశయంలో పడిపోతాను సంశయము అంటే ఇటువంటి పెండులంలాగా మూవ్ అవటాన్ని సంశయమో ఉంటాను ఉభయ కోటి అవగాహి జ్ఞానం సంశయ్యటే అని దానికోవాలి పెండులం ఓసారి ఇంటిపోతుంది ఇంకోసారి అడ్డుపోతుంది అలాగే జ్ఞానం కూడా నేను బ్రహ్మను అని ఓసారి ఇంటిపోతుంది నేను సంసారని అని ఇంకోసారి అడ్డుకోతుంది దాన్ని సంశయము అంటాను అలాంటి సంశయం కలిగి ఇట్లా శృతి చెప్పకూడదు నిశ్చితంతో జ్ఞానం పురుషార్థ సాధనమిష్యతే ఇప్పుడు శృతి సంశయ జ్ఞానాన్ని మీకు ఇచ్చిందనుకోండి దానివల్ల మీరు పురుషార్థాన్ని పొందలేదు పురుషార్థానికి సాధనము నిశ్చితమైన జ్ఞానం కాదు వెల్ అసెప్టైండ్ నాలెడ్జ్ వల్ల వీడు పురుషార్థాన్ని పొందుతాడు కానీ సంశయతమైన నాలెడ్జీతోటి పురుషార్థము సిద్ధించదు మరి వేదం మనకి పురుషార్థాన్ని మోషించాలి కదా వేదము మోసాన్ని చేయకూడదు అలా చేయకూడదు ఎస్ అర్ధికిత్సాస్తి అని శృతిలో అలా చెప్పారు మరి ఎస్స సర్ధ అంటే సాక్షాత్తు జ్ఞానము కనుగొనో విచికిత్స అంటే సందేహము లేదు వాడు కొందాపును అని ఆ వాక్యం ఓకే ఎవరికైతే ఈ విధము నిశ్చయము గలదు అర్థం అంటే సాక్షాత్తు నిశ్చయము కలదు ఎవరికైతే సంశయము లేదు వాడు అవశ్యము ఈశ్వరుని పొందును అని వాక్యం ఫినిష్ చేసుకోవాలి సంశయ జ్ఞానం వల్ల మోక్షం కలగదు నిశ్చిత జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది నన్ను శృతి చెప్తోంది అలా చెప్పే శృతి సంశయ జ్ఞానాన్ని చెప్పచ్చున్నా మరి చెప్పకూడదు సంశయాత్మా వినశ్చితి స్మృతి ధ్యానం స్మృతి స్మృతి రెండు కూడా ఆయన ఉపనిపించి మనకి బోధించే జ్ఞానమునందు సంశయమునకు తావు లేదు అని నిరూపించారు కాబట్టి ఈ భేదాభేదవాదము ఇది జనుల్ని సంశయంలో పడేస్తుంది అంచత అటువంటి సంశయ జ్ఞానము పనికిరాదు అంచతనే ద్వైతాద్వైతము భేదాభేదము అలాంటివి ఆ బోధ సరికాలు స్థూలంగా చూస్తే మీకు ఏమనిపిస్తుందంటే ఉంది ప్రస్తుతాన్ని ఈ సంసారీ బ్రహ్మను లేకపోతే ఓ సందర్భంలో బ్రహ్మ కాదు మరో సందర్భంలో బ్రహ్మను ఒకప్పుడు ద్వైతం ఇంకొకడు అద్వైతమను ఇదిదో సెన్థసిస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఆపోజిట్ డైమెట్రికల్ ఆపోజిట్ ఐటమ్స్ ని మీరు కలిపి సెన్థసైజ్ చేస్తే ఆ సెన్థసిస్ నిలబడదు అది పగిలిపోతుంది కాబట్టి అలాంటి బోధం ఉండరాదు అతయితో వాక్యాథో వాచ్యరహితార్థిన మీరు ఇతరుల హితములు పో పక్షంలో మీరు చెప్పే వాక్యము యొక్క అర్థము సంశయంతో నిండినదిగా ఉండరాదు మీకు లోన్ అడిగారు నాకు ఒక వెయ్యి రూపాయలు లోన్ చెప్పాలి అంతేకాదు ఇస్తానని ఇవ్వకపోవడం రేపు ఎల్లుండి రాడనం అలా చేయకూడదు ఖచ్చితంగా చెప్పాలి ఇస్తాను అంటే ఇవ్వాలి సంశయతమైన వాక్యార్థాన్ని శృతి ఎన్నడం చెప్పరా పూర్వక్షం బ్రహ్మణి సాధకత్వకల్పనా అస్మాదిష్వివ అపేశలా సదాత్మానమైవేత్వమభవద్ది ఇది ఈ పూరపక్షానికి చెప్పే సిద్ధాంతాన్ని తరచుగా విద్వాంసులు కోర్ట్ చేస్తారు విద్వాంసులు కూర్చేస్తారు విద్వత్తు లేని వాళ్ళు ఏం కోర్ట్ చేస్తారు వాళ్ళు ఏం కోర్ట్ చేసి ఇది ఉండదు విద్వత్తు లేని వాళ్ళు ఏదో ఏదో చెలర చిలర పద్యాలు ఎక్కడవా అక్కర్లేదో చెప్తూ ఉంటారు ఇది మంచి కోర్ట్ పూర్వపక్షానికి సమాధానం ఇక్కడ వస్తాం పూర్వపక్షం ఏంటంటే సాధ కూడా అవ్వాలా అక్కర్లేదా నేను సాధ కూడా అవ్వాలి సాధకుడునై సాధన చేస్తే ఆ ఈశ్వరుణ్ణి పొందుతాం సాధకుడు కావడానికి ముందే నేను బ్రహ్మనే కూర్చుంటే ఇది సాధకుడు ఎవడు బ్రహ్మయ్య సాధకుడు బ్రహ్మ సాధకుడు ఏమిటండి ఇట్లాంటివి చెప్తారేటండి అభ్యసరు బ్రహ్మ సాధకుడు ఎలా అవుతుందండి సాధ కాబట్టి బ్రహ్మ అయితే ఇంకా సాధకుడు అవ్వడం ఎందుకు కాబట్టి సాధకుడు అక్కర్లేదని చెప్పాలి వాడు కానీ మళ్ళీ సాధకుడు అవ్వమంటారు సాధన పంచుకోవాలని శ్లోకాలు రాస్తారు సాధకుడు తనని తాను తెలుసుకున్నాడు ఇక్కడ తెలుసుకున్నది ఎవడు సాధకుడు తెలుసుకున్నాడు ఆత్మానమై వాడే మరి వాడు సాధకుడైతే బ్రహ్మే సాధకుడు ఎలా అవుతుందండి అయితే ఇంకా సాధకుడేమిటి అని పొలపక్షం తెలిసిందండి బ్రహ్మయే సాధకుడయ్యాడని చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మనందరం సాధకులము ఇప్పుడు మనందరం బ్రహ్మలము అని చెప్పాలి ఇది ఎలా ఉంది వినడానికి రైతులు అంటే అలా ఉంటాయి రైతులు చెప్పే పురపక్షాలు ఎలాగే ఉన్నాయి ఇక్కడి నుంచి పట్టికెళ్ళవే ఆయన ఏమంటాడంటే అపేషలా అది వినడానికి ఏమీ బాగులేదయా అంటున్నాడు బ్రహ్మ సాధకుడైనాడు తెలుగులో ఎవరుందంటే మన వంటి వారలము సాధకులము బాగానే ఉన్నది కానీ అది తననే తెలుసుకుని సర్వాత్మభావమును పొందాను అనే వాక్య సందర్భంలో పరబ్రహ్మనే సాధకునిగా నిరూపించుట శోభగా లేదు అన్నట్టు ఆ విషయంగా ఇప్పుడు మీరు సాధకులు నేను సాధకులు మంచిది దాంట్లో సమస్య మనం సాధకులమైతే సమస్య ఉంది మనం సంసారలము సాధకులము అక్కడికి వెళ్ళి చూడు అక్కడ తద్ ఆత్మానమేవా అది తనను తాను తెలుసుకున్నాను ఎవరిని తెలుసుకోలేను నేను బ్రహ్మనే అని తెలుసుకోలేను అంటే ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు బ్రహ్మ అంటే ఇప్పుడు సాధకుడు బ్రహ్మ సాధకుడయ్యారు ఏమన్నా బాగుందా అని కోరు ఓకే దాని మీద సిద్ధాంతం శాస్త్రోపలం అంటే శంకరులు దీన్ని ప్రౌఢ ప్రౌఢవాదము అంటారు చూడు మీ అబ్జెక్షను నాకు చెప్పకు అది శాస్త్రాన్ని ఉపలంభం అంటే అభ్యక్ష నింద ఇక్కడ నింద ఏమిటి బ్రహ్మ సాధకుడైంది అంటున్నాం మనం మహారాజు చక్రవర్తి బెగ్గరయ్యాడన్నట్టుగా బ్రహ్మ సాధకుడైంది మీరు సాధకులు అంటే పర్వాలేదు మేము సాధకులు బ్రహ్మ సాధకుడైంది అంటున్నారు అది ఏమీ బాగులేదు చాలా అసందర్భంగా వినడానికే బాగులేదు అన్నట్టుగా ఉంది అంటే చూడు నీ నింద అంటే భావేదరుడు నింద కదా అది మీ నింద నా మీద వెయ్యకు శాస్త్రం మీద వెయ్యి ఎందుకంటే శాస్త్రం చెప్పింది అలాగే కానీ నేనేం ఎందుకంటే ఈ నింద తగిలేది శాస్త్రమునకే శాస్త్రో బలం నువ్వు శాస్త్రాన్ని శాస్త్రం ఇలా చెప్పింది ఏమిటి ఉంటున్నాం శంకరాచార్యం ఇలా చెప్పింది ఏమిటి కాదు శాస్త్రము ఇలా చెప్పింది ఏమిటండి బ్రహ్మను పుట్టుకుని సాధకుడు అంటుంది శాస్త్రము అని ఆ నిండు అక్కడ పాడై నహి అస్మత్ కల్పన కల్పనా తూ ఈ కల్పన అయితే అంటే ఈ ప్రతిపాదన అంటే ప్రొపోజిషన్ ప్రతిపాదనం అయితే మేం చేసింది ఏమీ కాదు చెప్పట్లేదు బ్రహ్మ ఆత్మవే బ్రహ్మ మేమేం చెప్పట్లేదు శాస్త్రం చెప్పింది అని ఆయన సిద్ధాంతాన్ని దానికి రిప్లై కొంచెం వెతకారంగా చెప్తున్నారు కాబట్టి నీకేమైనా అబ్జెక్షన్ ఉంటే వెళ్ళి శాస్త్రం చెప్పారు మీకు అమెరికాలో మీరు ఆఫీస్ కు వెళ్ళారనుకోండి అక్కడ ఉన్న పరిస్థితి మీకు నచ్చలేదనుకోండి సపోజ్ ప్రొటెస్ట్ And I haven't told a person, I do not write the rules. I did not write the rules. I only increment. Rules are written by somebody else. Please refer to Jemma Narukhada. That's so, why it's not. Like here, even if you are not the same, you are not the same. You are not the same. You are not the same. You are the same. తస్మాత్ శాస్త్రస్యముపాలంభ ఇది ఏమీ బాగులేదు బ్రహ్మని సాధకుణ్ణి చేసి పెట్టడం అపేషలము ఎండడానికి బాగులేదు అని నువ్వు అంటున్న మాట బాగులేదు అనే నింద శాస్త్రము యొక్క నిందే అవుతుంది నచ్చ బ్రహ్మణ ఇష్టం చికీషుణ శాస్త్రార్థ విపరీత కల్పనయా స్వాధపరిత్యాగ కార్య ఇప్పుడు బ్రహ్మణ ఇష్టం చికీర్షుణ బ్రహ్మణ ఇష్టం చికీర్షు ఓకే అది ఇష్టం చికీర్షుణ మీరు మంచిని మీకు మంచిని చేసుకోవాలని అనుకుంటున్నారు బ్రహ్మణా ఇష్టం జితీర్షణ అందా ఇష్టం జితీర్షణ మీకు మంచి మీరు చేసుకోవాలనుకుంటున్నారా మీకు క్షేమాన్ని మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఆ బ్రహ్మశబ్దానికి శాస్త్రంలో చెప్పిన విపరీతమైన అర్థాన్ని కల్పించవచ్చు మీరు బ్రహ్మశబ్దానికి సంసారీ జీవ అని అర్థం కల్పిస్తే మీరు మీకు ఇష్టమును చేసుకోవాలన్న హితమును చేయబోదన ఏదైతే కదో దానికి విరుద్ధముగా మీరు ప్రవర్తించినట్లు కాబట్టి మీరు ఇష్టమును చేయబోతున్నచో మీకు మీరు ఇష్టమును చేయబోతున్నదో శాస్త్రమునకు విపరీతార్థమును కల్పించవద్దు ముఖ్యంగా బ్రహ్మయుద్ద స్వార్థ పరిత్యాగమును చేయవద్దు బ్రహ్మణ స్వార్థ పరిత్యాగ నార్య బ్రహ్మశబ్దానికి అసలైన అర్థం ఏది కలదో దానిని విడిచిపెట్టేసి బ్రహ్మశబ్దానికి అర్థం ఏం చెప్పడం సంసారి అని అర్థం చెప్పడం బ్రహ్మ ఉండెను అదే తనను తానే తెలుసుకునేను ఏమైనా తెలుసుకునేది సాధకుడు కదా కాబట్టి బ్రహ్మ సాధకుడు ఎలా అవుతుంది బాగులేదే కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మ అనే అర్థం తీసేసి సంసారీ జీవ అనే అర్థం పెట్టండి ఇక్కడ బ్రహ్మణ ఇష్టం జికీర్షుణ అంటే ఆ వాక్యం అన్వయించదు ఇష్టర్షుణ శాస్త్రాపరీత కల్పనయా బ్రహ్మణ స్వార్థ పరిత్యాగ మీకు మీరు నేను ఇలా రిపీట్ చేస్తూ ఉంటాను మీకు అన్వయము అది కూడా బాగా రావాలి తనకు తాను మేలు చేసుకోబోరినతో శాస్తార్థానికి విపరీతంగా అక్కడ బ్రహ్మశబ్దానికి ఉన్న అర్థాన్ని విడిచిపెట్టి కొత్త అర్థాన్ని మీకు చెప్పడము తాగాదు వినడానికి బాగుంది లేదు అవన్నీ ఇంకా రిప్లై లేదు కృష్ణ గారికి ఎవరు చెప్తున్నారంటే బ్రహ్మశబ్దానికి తప్పుడు అర్థం నువ్వు చెప్పద్దు తర్వాత ఏమంటే మేము బ్రహ్మను సాధకుడు అన్నంత మాత్రాన నీకు అదేదో చాలా కష్టంగా అనిపిస్తావు బ్రహ్మ బ్రహ్మ మీద ప్రేమ అనమాట బ్రహ్మను సాధకుడి లెవెల్ కి దిగేసావు అని అనిపిస్తాం బ్రహ్మ సాధకుడి లెవెల్ కి దిగిపోలేదు ఇంకా అంతకంటే కూడా తక్కువ లెవెల్ కి దిగిపోయి ఉన్నది ఆ జైల్లో ఉన్నటువంటి క్రిమినల్స్ లెవెల్కి కూడా బ్రహ్మే దిగి ఉన్నది పశువులు మట్టిలో పొరలాడే పశువుల లెవెల్కి కూడా బ్రహ్మయే దిగి ఉన్నది జడ పదార్థములు బండరాళ్ల లెవెల్ కి కూడా బ్రహ్మే దిగిపోయి ఉన్నది అంతా బ్రహ్మయే అయి ఉన్నది నీకు అది బాగానే నచ్చింది సాధకుడు అంటే నీకు నచ్చలేదు అని చీవాట్లు వేస్తున్నారు చూడండి నచ ఏవతి ఏవ అక్షమా నీకు ఇంతటి ఇన్సాలరెన్స్ పనికి రాదు అంటే బ్రహ్మ సాధకుడైనాడు తన తాను తెలుసుకున్నాడు తెలుసుకుని బ్రహ్మయ్యాడు ఆ సాధకుడు అయినది ఎవరు బ్రహ్మయ్య నిజమైన బ్రహ్మయ్యే అంటే ఆ బ్రహ్మను ఆ లెవెల్కి దీం చేసేవేమిటి అని నువ్వు అలాగా ఇంటాలరెంట్ గా ఉండద్దు అంటే ఎదుటివాడు చెప్పేదాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడకపోవటం అక్షమ ఇది ఓపిక కదా ఓపిక ఉండాలి అవును బ్రహ్మయే బ్రహ్మంటే బ్రహ్మయే కానీ మరి బ్రహ్మ సాధకుడు ఎలా అది కొంచెం తమరు వివరించండి అని ఓపెంపట్టాలి కానీ అబ్బా ఈ బావు లేదు నువ్వే నిర్ధారణ చేసి కూర్చుంటే అదెలం ఇంతటి అసహనము నీకు తగదు అని పొరపక్షుని అలా అంటారు పొరపక్షుని సో బ్రహ్మయుణుడు కేవలం సాధకత్వమును కల్పించగా ఇంతటి అసహనము తగదయ్యా ఎందుకంటే తగదయ్యా అని అవసరం ఉంటుంది ఎందుకంటే చా ఉందిగా ఏవా చా వాటిని బట్టి సర్వం హి నానాత్మం బ్రహ్మని కల్పితమేవా సాధ కూడా ఏడంటే నీకు ఏదో అదేదో బ్రహ్మ యొక్క గాలి తీసేసినట్టుగా నువ్వు ఫీలైపోతున్నావు సాధ కాదు చీమ దోమ నక్క కుక్క కూడా బ్రహ్మే ఉన్నది అదంతా సాధకుని బ్రహ్మయందు కల్పించబడి ఉన్నది నక్కను అంటే ఆ నక్కత్వము బ్రహ్మయందు కల్పితం కుక్క అంటే ఆ కుక్కత్వము బ్రహ్మయందు కల్పితం వాపి అంటే పాపిత్వము బ్రహ్మయందు కల్పితము చెట్టు అంటే ఆ వృక్షత్వము చెట్టు బ్రహ్మయుడు కల్పితము మొత్తం నానాత్వం కూడా బ్రహ్మయండే కల్పితం నరకము బ్రహ్మయందు కల్పితము స్వర్గము బ్రహ్మయుందు కల్పితము అవన్నీ అవన్నీ నీకు అభ్యంతరం లేకపోయింది సాధకుడు అన్నందుకు అభ్యక్షం వచ్చిందా ఏకైవాను ద్రష్టవ్యం అను శాస్త్రము యొక్క ఉపదేశమును అనుసరించి ఏకథా ద్రష్టవ్యం సర్వమును ఒకే పరమాత్మ స్వరూపముగా దర్శించవలేను అని శృతి చెప్తోంది అంటే నానా బ్రహ్మ ఎందు కల్పితమని చెప్తోంది అది నువ్వు తెలుసుకోవాల్సింది పోయి ఏంటండి బ్రహ్మను పట్టుకునే సాధకుడు అంటున్నారే వెళ్ళి అదో పూర్వపక్షమా ఇప్పుడు మీకు సంగతి అర్థమైపోయి ఉండాలి దీన్ని బట్టి ఈ ద్వైతులు చెప్పే పూర్వపక్షాలన్నీ కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి చెప్పిన పూర్వపక్షాలు మళ్ళీ ఎల్లుండి దాన్ని ముందుకు తీసుకువెళ్దాం